శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవ రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపమును ఆరవ ప్రకరణంలో రెండు వందల డెబ్బై ఎనిమిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం వైరాగ్యము బోధ అనగా జ్ఞానము మరియు ఉపరతి ఈ మూడిటి యొక్క హేతువు స్వరూపము మరియు కార్యము అనగా ఫలము చెప్తూ ఉన్నాడు మరి మూడిటికి అవధి కూడా తర్వాత చెప్పనున్నాడు అందులో వైరాగ్యమునకు హేతు ఏమిటి స్వరూపమేమిటి ఫలమేమిటి చెప్పుకున్నాము దోష దృష్టిర్ జిహాసాచ పునర్భోగే స్వాధీనత అసాధారణ హేత్వాద్యాహ వైరాగ్యశ త్రయోప్యమి వైరాగ్యమునకు హేతువు దోష దృష్టి వైరాగ్యం యొక్క స్వరూపము పోహకు త్యాగే అనేటువంటి ధాతు ఏర్పడినటువంటి జిహాస అనే శబ్దము అంటే త్యక్తం ఇచ్చ జిహాసలోక సంబంధమైన మరియు పరలోక సంబంధమైనటువంటి సకల భోగాలను త్యాగం చేయునటువంటి జిహాస ఏదైతే ఉందో ఇది వైరాగ్యం యొక్క స్వరూపము మరియు ప్రారంధానుసారంగా త్యక్త భోగాలు ప్రాప్తమైనప్పుడు పునః వాటి అందు ప్రవృత్వం కాకుండా ఉండుట ఇది వైరాగ్యం యొక్క ఫలము దానికే ఉపరతి అని కూడా అంటారు ఇప్పుడు ఈ మూడింటి పైన శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చక్కగా టిప్పణము వైరాగ్యమునకు హేతువు దోష దృష్టి చెప్పుకున్నాం దానికి ఐదవ టిప్పణం చూడండి శ్రీమద్ భగవద్గీత పదమూడవ అధ్యాయము ఎనిమిదవ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని చెప్తూ ఉన్నాడు ఇంద్రియార్థేశు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఐదవ టిప్ అమ్మును చెప్తూ ఉన్నాడు చూడండి దూష దర్శనము కలిగి ఉండాలి ఇది వైరాగ్యానం కి హేతు దూష దర్శనం ఏ విధంగా చెయ్యాలి ఎక్కడెక్కడ చెయ్యాలి చెప్తూ ఉన్నాడు జన్మ మృత్యు జరా అంటే వార్ధక్యము మరియు వ్యాధులు అంటే రోగాలు ఇన్ని విషయ దుఃఖక జో బారంబార్ దర్శన్ జన్మ వలన దుఃఖము అనేటువంటి దోషముంది మరణము దుఃఖ రూపమున్నది వ్యాధి దుఃఖ రూపం ఉన్నది వార్ధక్యము అంటే ముసలితనము దుఃఖ రూపమున్నది అని వాటిలో ఉన్నటువంటి ఈ దోషములను పునః పునః దర్శించుట అనగా శాస్త్ర ఎవరు అప్న అనుసరికే ఆలోచన సో దోష దృష్టి శబ్దక అర్థహే శాస్త్రానుసారంగా మరి అనుభవానుసారంగా ఈ జన్మాదులయందు దోష దర్శనమును చేయుట ఇది వైరాగ్యమునకు హేతువు మరి ఈ జన్మాదులయందు ఏ విధంగా దోషాన్ని దర్శించాలి ఆ ప్రకారం చెప్తున్నాడు మొదలు జన్మలో ఏ విధమైనటువంటి దుఃఖమున్నది మరి ఏ విధంగా దోషాన్ని దర్శించాలి అది చెప్తున్నాడు అసలు జన్మ అంటే దేనికంటారు స్థూల సూక్ష్మ సంయోగ జన్మ స్తూల శరీరమునకు మరియు సూక్ష్మ శరీరమునకు సంయోగమునకు జన్మ అంటారు సాధారణంగా లోకంలో జన్మ అంటే శిశువు తల్లి గర్భం నుండి బాహ్య ప్రపంచమునకు వచ్చిన క్షణమునకు జన్మ అంటారు కానీ వాస్తవంగా అది జన్మ కాదు వాస్తవంగా ఎవరెవరు ఎప్పుడు జన్మించారో ఎవరికీ తెలియదు విచారం చేస్తే కేవలం భ్రాంతి చేత జన్మ తేదీ రాసుకుంటారు జన్మ దినోత్సవం అని చేసుకుంటారు ఇది కేవలం భ్రమ వాస్తవంగా ఎవరికి కూడా వారి జన్మ తేదీ తెలియదు ఎందుకనంటే స్థూల శరీరం నందు సూక్ష్మ శరీరం ప్రవేశించింది ఎప్పుడు తల్లి గర్భంలో ఏడవ మాసంలో ప్రవేశించింది ఉంటుంది మరి ఆ ఏ క్షణంలో ఏ తారీఖు నాడు స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ప్రవేశించింది ఎవరికి తెలుసు తల్లికి తెలుసా శిశువుకు తెలుసా అన్నులకైతే అసలే తెలియదు అది వాస్తవంగా జన్మ ఎప్పుడైతే తల్లి గర్భంలో ఈ శిశువు యొక్క శరీరము సకల అవయవాలను సవరించుకొని సిద్ధంగా ఉంటుందో అప్పుడు మూర్ధాన్నం విధార్య ఏతయా ద్వారా ప్రావిశత్ అని ఐతరి ఉపనిషత్ చెప్పిన ప్రకారంగా బ్రహ్మరంధ్రం గుండా జీవుడు శరీరంలో ప్రవేశిస్తాడు తత్సృష్వా తదేవాను ప్రావిశ్ ఆ సమయము జన్మ అనబడుతుంది అది ఎవరికి తెలుసు చెప్పండి ఎవరికీ తెలియదు కానీ శాస్త్రం చెప్తుంది స్థూల సూక్ష్మ సంయోగ జన్మ అని జన్మ పదకరి జన్మకే సమీప స్థితి గర్భవాసు భీ గ్రహణ అయితే జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని జీవ ప్రబోధ శ్లోకాలు చెప్పిన ప్రకారంగా జన్మ దుఃఖము జరా దుఃఖము ఇవన్నీ చెప్పినవి ఉన్నాయి అయితే జన్మ అంటే ఇక్కడ జన్మ దుఃఖం అంటే కేవలము తల్లి గర్భము నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన క్షణమే జన్మ ఆ క్షణంలో శిశువుకు తల్లికి ఎనలేని పీడ కలుగుతుంది ఇది తల్లులకు తెలుసు శిశువులకైతే మూర్చిల్లిపోతారు కాబట్టి మరి అంతఃకరణం పూర్తిగా పరిపక్వ స్థితిలో లేదు కాబట్టి జ్ఞాపకం ఉండదు కానీ కలుగుతుంది తప్పకుండా తల్లికి మాత్రం తెలుసు కాబట్టి జన్మించుట అనేది ఇది దుఃఖరూపం సర్వలోక ప్రసిద్ధం ఉన్నది ఇక్కడ జన్మ ఉపలక్షణంగా జన్మకు సమీపంలో అంటే జన్మించటకు పూర్వము తల్లి గర్భంలో ఏదైతే శిశువుడు ఉన్నాడో ఆ గర్భవాసమును కూడా గ్రహించాలి ఎందుకంటే గర్భవాసం కూడా దుఃఖ రూపం ఉన్నది అని శాస్త్రము వర్ణించింది విష్ణు పురాణము ఇత్యాదు విస్తారంగా గర్భవాస దుఃఖము వర్ణించింది ఉన్నది గర్భవాస విష నవమాస పర్యంత పిండరూపు హోయకే స్థిత్ విష్ఠాకే క్రిమికరీ ధంసన్ అవరు మాతాకే జటరాగ్నికరి దహన్ అవరు మాతాకే విషమ శయన గమనాధిక కరీ ఒల్టా సుధా హోనా అవరు దృఢ జరాయు అంటే గర్భాచ్ఛాదన చర్మకరి వేస్తన్ ఇత్యాది రూపు మహాన దుఃఖ్ గర్భంలో ఎన్ని దుఃఖాలు చూడండి గర్భవాసంలో ఈ జీవుడు ఎప్పుడైతే స్థూల శరీరంతో సంబంధపడినాడో చూల శరీర రూపాండం ఎప్పుడైతే ప్రవేశించినాడో అప్పుడు గర్భంలో ఎంతటి దుఃఖం ఉంటుందో చూడండి మలాశయము మరియు మూత్రాశయం రెంటి మధ్యలో గర్భాశయం ఉంటుంది అక్కడ అనేక క్రిములు ఈ శిశువును దంశనం చేస్తూ ఉంటాయి కుట్టుతూ ఉంటాయి వాటితోని పీడగలుగుతుంది అని చెప్పింది వాస్తవంగా మలకోశము మూత్రకోశము మరియు గర్భాశయం వేరువేరుగా ఉంటాయి మల కోశంలోని క్రిములు గాని మూత్రాశయంలోని క్రిములు గాని వచ్చి పిండాన్ని కుట్టే అవకాశం లేదు ఎందుకంటే సెక్షన్లు వేరే వేరే ఉన్నాయి ఏ విధంగా గదుల మాదిరిగా ఇంట్లో గదులు ఉంటాయి కదా అట్లా ఏ గదికి ఆ గది బ్లాడర్ మూత్రాశయం వేరే ఉంటుంది మల వేరే ఉంటుంది ఆ మధ్యలో గర్భాశయం ఉంటుంది అందుకని ఈ క్రిములు అనేటి మలకోశంలోని మూత్రాశయంలోని వచ్చి ఆ శిశువును కుట్టుతాయి అనేది సంభవం లేదు కానీ గర్భాశయంలోనే ఏదైతే తల్లి యొక్క ఋతు రక్తం ఉందో అదే కదా పిండంగా మారింది అందులో ఆ గర్భాశయంలోనే ఆ మలరూపమైనటువంటి మాయిక మలం తల్లి యొక్క మలము ఏదైతే ఆ ఋతు అదే పిండంగా మారింది మరి అవశిష్టమైనటువంటి రక్తంలోనే క్రిములుగా మారి ఆ శిశువునే కుట్టుతూ ఉంటాయి అది దుఖమే మరి మాతాకే జఠరాగ్నికరి తల్లి తిన్నటువంటి ఆహారము కొందరు తల్లులు పుల్లై ఎక్కువ తిని కోరుతారు కొందరు కారం తింటారు వాళ్ళ వల్ల అభిరుచిని ఆ విధంగా కోరికలు వస్తాయని చెప్పి తల్లులకు అనుభవం ఉన్నది టి వాళ్ళు తినారాన్ని తిన్నారనుకోండి ఎక్కువగా పులుపు తిన్నారనుకోండి ఆ పులుపు చేత శిశువుకు పీడగలుగుతుంది ఎక్కువగా కారం తిన్నారనుకోండి దాని చేత పీడగలుగుతుంది ఆ జఠరాగ్ని ఒకవైపు పైన అది ప్రజ్వలిస్తూ ఉన్నది కాబట్టి దాని చేత దహింపబడతాడు ఆరు మాతాకే విషమ శయన గమనాధికరి ఉల్టా సూదా హోనా ఇక తల్లి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఉల్టా సీదా అటు ఇటు పడుకుంటది ఒకసారి పొడి వైపు పడుకుంటది ఒకసారి ఏడవైపు పడుకుంటుంది ఆ నడిచేటప్పుడు గానీ కూర్చునేటప్పుడు గానీ కొంచెం అస్తవ్యస్తంగా ఆమె నడిచింది అనుకోండి అప్పుడు కూడా శిశువుకు కష్టమైత మగ శిశువు కనుక ఉన్నట్లయితే తల్లులు కుడి వైపుకే పడుకుంటారు మరియు కుడి చెయ్యిని నేల మీద ఆసరాగా పెట్టి కూర్చుండి లేచేటప్పుడు ఆ చెయ్యిని భూమికి ఆనించి లేస్తారు కుడి చెయ్యి ఆనించి కుడి చెయ్యి భూమికి స్పృశించి లేస్తారు మగ శిశువు ఉన్నట్లయితే ఇక ఆడ శిశువు ఉన్నట్లయితే ఎడమ చేయిని భూమికి స్పృశించి లేస్తారు దాంతో గుర్తుపట్టాలి ముందు జన్మించబోయేటువంటి శిశువు మగ శిశువా ఆడ శిశువా ఈ విధంగా గుర్తుపట్టడానికి వస్తుంది ఇక కూడా ఎక్కువగా కుడి వైపు పడుకుంటారు ఆడ శిశువు గనుక ఉన్నట్లయితే ఎడమ వైపు పడుకుంటారు ఒక్కోసారి ఎప్పటికీ ఒకే వైపు పడుకోవడంలో కష్టమైతుంది పడకను మారుస్తారు అప్పుడు శిశువు వెళ్ళకింతలా పడిపోతుంది ఉల్టా సీదవుతుంది అప్పుడు కష్టమే ఈ విధమైనటువంటి కష్టము గర్భవాసంలో ఉంటాయి మరియు గర్భాచ్ఛాదనమైనటువంటి ఏదైతే జరాయి ఉంటుందో మావి అంటారు దాని చేత వేస్తనం చేయబడి ఒక చిరిసినటువంటి గదిలో ఆ వేసినట్టుగా అతన్ని బంధించినట్టుగా ఎటు కదలలేక మెదల అతడు తల్లడిలుచు ఉంటాడు ఎందుకంటే సంకుచితమైనటువంటి స్థానము ఆ గర్భాచాదన చర్మం చేత ఆచ్ఛాదనం చేయబడి అతడిని కాళ్ళు చేతులు ముడుచుకొని ఉండేలాగా సంకుచిత స్థానంలో ఆ వ్యవస్థితమై ఉంటాడు ఇత్యాది రూపు మహాన దుఃఖ అనేకమైనటువంటి దుఃఖాలు గర్భవాసంలో ఉంటాయి మలమూతరికే మధ్యమే స్థిత్ ఆరు తీసుకే రసకా పాన్ దోష హై మలమూత్రాల మధ్యలో ఉండి ఒక యొక్క రసాన్ని పానం చేస్తూ ఉంటాడు ఆ మలమూత్రాలే తాగాలి వాడు ఆ తల్లి యొక్క ఏదైతే మైలం ఉన్నదో గర్భాశయంలో ఆ రక్త మైలం అదే తింటాడు అదే త్యజిస్తూ ఉంటాడు ఈ విధంగా అనేకమైనటువంటి దుఃఖాలు గర్భంలో ఉంటాయి ఇవన్నీ కూడా జన్మ శబ్దం చేత ఉపలక్షణంగా తెలుసుకోవాలి ఇక జన్మ విషయ్ ఇక ప్రసవ సమయంలో ప్రసవకే వాయు ఆకర్షణ అవరు యోని రూపు యంత్రకరి పీడన రూపు మహా దుఃఖే అవరు యోని ద్వారా ఆగమన రూపు దోష హై ఇక ప్రసవ సమయంలో జన్మించే సమయంలో యోని ద్వారము అది సంకుచితమే ఉంటది కాబట్టి ఒక యంత్రం లాగా ఏ విధంగా ఈ చెరుకును రసం చేయడానికి యంత్రాన్ని ఆ విధమైనటువంటి ఏ విధంగా చెరుకును యంత్రంలో పిండి పిండి చేస్తుంది ఆ విధంగా అటువంటి పీడ శిశువుకు కలుగుతుంది ఆ యోని ద్వారం నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఒకవైపు తల్లికి ప్రసవ వేదనల చేత అలవిగానే దుఃఖం కలుగుతుంది మరియు ఆ పిండానికి కూడా చికెసినటువంటి ద్వార ఉన్న ద్వారా వాడు బాహ్య ప్రపంచంలోకి వస్తాడు కాబట్టి మహాన్ దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ విధంగా ఈ జన్మ దుఃఖము మహా కష్టదాయకమైనటువంటిది అసహ్యమైనటువంటి దుఃఖం మరియు తాను యుని ద్వారా రావడం అనేది మహా దోషం ఎందుకంటే బలమూత్ర ద్వారం నుండి వస్తున్నాడు కదా వీడు మరి అది దోష స్థానం ఆ స్థానం నుండి రావడం అనేదే దోషం ఈ విధంగా జన్మ విషయంలో దుఃఖం ఏ విధంగా ఉంటుంది మరి దాని ద్వారా దోషం ఏమిటి అది చెప్పినాడు మరియు దుఃఖము మరణం విషయంలో దోషం ఏ విధంగా ఉంది అది చెప్తున్నాడు మరణ విషయ సర్వనాడ్యనకా ఆకర్షణ గర్భస్థానక భేదన్ ప్రాణిక సంకోచ్ అవరు ఊర్ధ్వ శ్వాస్ అవరు మరణక తాపు ఈసు రూపు మహాన్ దుఃఖహే అంటాడు మరణ కాలంలో సకల నాడులన్నీ కూడా ఆకర్షింపబడతాయి శరీర అవయవాల్లో ఏ అవయవాలకు హృదయంతో సంబంధపడి ఉన్నటువంటి నాడులు ఉన్నాయో అవన్నీ కూడా ఆకర్షింపబడతాయి మర్మస్థానము భేదించబడుతుంది ప్రాణాలు సంకోచింపబడతాయి అంటే దీర్ఘ శ్వాసలు వస్తూ ఉంటాయి శ్వాసను తీసుకోవడం కష్టమైతుంది ఇంత ఇంత ఇంత ఇంత ప్రాణాలు అవి ఉపసంహరింపబడుతూ ఉంటాయి కాబట్టి శ్వాసను తీసుకోవడము కష్టమవుతుంది ఒక్కోసారి ఊర్ధ్వ శ్వాస తీసుకుంటాడు ఎందుకంటే సరి ఆక్సిజన్ తనకు దొరకది కాబట్టి సంకోచితమైనటువంటి శ్వాసలు వస్తున్నాయి కాబట్టి ఒక్కోసారి దీర్ఘ శ్వాస తీసుకుంటాడు మరియు మరణ తాపము మరణ దుఃఖము ఇవన్నీ కూడా మరణ సమయంలో జీవుడు అనుభవించవలసి వస్తుంది యమధూతికే ఆకర్షణ ఇక జీవుణ్ణి అంటే అంతఃకరణ విశిష్ట చైతన్య రూపంలో జీవుడు సూక్ష్మ శరీర సహితంగా ఇప్పుడు స్థూల శరీరాన్ని వదిలిపెట్టి భావి జన్మలోకి వెళ్ళవలసి ఉంటుంది అయితే భావి జన్మలోకి వెళ్ళుటకు పూర్వము వీడిని యమదూతలు నరకానికి తీసుకెళ్తారని చెప్పింది ఉన్నది ఆ పుణ్యాత్ముడు అయితే సరే పాపాత్ముడు అయితే నరకానికి వెళ్ళవలసి వస్తుంది విధంగా యమదూతల చేత ఆకర్షింపబడతాడు పురాణాల్లో వర్ణించి చెప్పడం యమదూతలు వచ్చి వీని మెడకు పాశ వేసి లాగుతారని చెప్పింది ఆకర్షిస్తారని చెప్పింది ఆరు పీడాకారి మల్ జలక పతన ఆది రూపు దోష్ చూడ ఆ మరణ భయం చేత మరణ దుఃఖం చేత ఆ మరణ దుఃఖాన్ని భరించలేక అతడు మరణ కాలంలో మలమూత్రాల విసర్జన చేస్తాడు ఒక తేలు కుడితేనే తట్టుకోలేరు వేయి తేళ్లు కుడితే ఎంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం కలుగుతుందని వారి నుంచి చెప్పింది అన్నది మరణ సమయంలో మరి యమ వచ్చి ఒకవైపు లాక్ వెళ్తూ ఉంటారు తాళ్ళు వేసి పాశం వేసి లాక్కెళ్తూ ఉంటారు ఆ యమకింకరను చూసినటువంటి భయం మరి ఈ మరణ దుఃఖాన్ని భరించలేనటువంటి భయం వీటన్నిటి చేత మలమూత్రాల విసర్జన చేస్తాడు ఆ మరణ సమయంలో జీవుడు ఏ అవయవం నుండి శరీరాన్ని త్యాగం చేస్తాడు అనేది వర్ణన శాస్త్రంలో ఉంది పుణ్యాత్ములైతే నాభిస్థానం నుంచి పై అవయవాల నుండి శరీరాన్ని మొదలుపెట్టి సూక్ష్మ శరీరంతో జీవుడు వేరే శరీరంలోకి పోతాడు లేదా పుణ్యాత్ముడు అయితే స్వర్గం పోతాడు అని చెప్పింది ఉన్నాడు నాభిస్థానం నుండి పై అవయవాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు మూర్ధ స్థానం ముర్ధ స్థానం నుంచి అయితే యోగులు శరీరాన్ని త్యాగం చేస్తారు ఇక పుణ్యాత్ములు అయితే జ్ఞానేంద్రియాల నుండి శరీరాన్ని త్యాగం చేస్తారు అని చెప్పింది ఉన్నది ఇక పాపాత్ములైతే నాభి స్థానం నుంచి కింది యాభయావాలంటే మొల మూర్త స్థానంలో నుండి శరీరాన్ని వదులుతారు అంటే ఆ స్థానం నుండి జీవుడు శ్రేస్తుల శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడు అని చెప్పింది అప్పుడు పాపం చేసిన వాడైతే ఆ యమకింకరుల భయానికి మరణ భయానికి తట్టుకోలేక మల విసర్జనము మూత్ర విసర్జనము చేస్తాడు అది దోషము మృత్యు పదికరి మృత్యుకే సమీప స్థిత నరక వాసీ గ్రహణ కరియే మృత్యు అనే శబ్దం చేత మరణం శబ్దం చేత ఆ మరణానికి సమీపంలో అంటే మరణానంతరం వాళ్ళు పోతారు నరకంలోకి పోతారు ఆ నరక దుఃఖాన్ని కూడా ఈ మృత్యు శబ్దం చేత గ్రహించాలి అంటాడు ఆ నరకంలో అనేక రకాల నరకాలు ఉంటాయని చెప్పింది అది నరకము పసిపత్ర నరకము మరియు ఇంకా అనేక అనేకమైనటువంటి నరకాలు ఉంటాయని చెప్పింది అది అంటే పేద కడాయిల లోపల నూనెను బాగా మసిలిస్తూ ఆ మసలే నూనెలో వేడి వేడిగా ఉన్న నూనెలో ఈ జీవుల్ని ఆ వేస్తారంట మనం బజ్జీలు దేవినట్లు దే అప్పుడు ఎంత దుఃఖం అయితే చెప్పండి ఒక నూనె సుక్క మన శరీరం మీద పెడితేనే ఎంతో దుఃఖం కలుగుతుంది అని చెప్ మనకు అనుభవం ఉన్నది మరి పూర్తిగా నూనె కడాయిలను వేస్తే ఎంత దుఃఖం చెప్పండి మరి అంత నూనె కడాయిలో వేస్తే ఇక జీవుడు అంటే మరణించడానికే కదా దుఃఖము సూక్ష్మ శరీరంతో సూక్ష్మ శరీరము చావదు జ్ఞానం కలిగేంత వరకు సూక్ష్మ శరీరం చావదు కానీ దుఃఖం అయితే కలుగుతుంది సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరానికి ఏ విధంగా దుఃఖం కలుగుతుంది భోగాయతనం శరీరం స్థూల శరీరం కదా సుఖ దుఃఖాలు అనుభవించడానికి స్థూల శరీరం భోగాయతనం భోగాలకు ఆశ్రయం సుఖ దుఃఖాన్ని తర సాక్షాత్కారా చెప్పుకున్నాం భోగాలు సుఖము అథవా దుఃఖము యొక్క సాక్షాత్కారానికి భోగం అంటాం ఆ భోగాలు అనుభవించడానికి స్థూల శరీరము ఆశ్రయంగా ఉంది మరి స్థూల శరీరాన్ని విడిచిపెట్టాడు కదా అతనికి దుఃఖం ఎలా కలుగుతుంది సూక్ష్మ శరీరానికి అని అంటే ఏ విధంగా స్వప్నంలో మీకు దుఃఖము సుఖము కలుగుతుందా లేదా అప్పుడు ఏ శరీరం ప్రధానంగా ఉంది చెప్పండి స్థూల శరీరంతో సంబంధం లేదు సూక్ష్మ శరీరంతోనే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు వాస్తవంగా సుఖ దుఃఖాలు స్థూల శరీర ధర్మాలే కావు ఎవరి ధర్మాలు సూక్ష్మ శరీర ధర్మాలు అంతఃకరణ ధర్మాలు అందుకని ఆ కడాయిల లోపల వేసి మరిగిస్తూ ఉంటే కాలుస్తూ ఉంటే కలుగుతుంది దుఃఖం అప్పుడు అనిపిస్తుంది అరే రే నేను పాపం చేసినప్పుడు నవ్వుకుంటూ చేశాను గానీ చూడు ఎంత దుఃఖం కలుగుతుంది అని అప్పుడు తెలుస్తుంది వానికి అంత దూరం బొయ్య దగ్గర మనము వేసి ఉండొద్దు శాస్త్రం చెప్తుంది ఆ విధంగా నరక దుఃఖం ఉంటుంది మనకు శాస్త్రం చెప్తుంది శాస్త్రాన్ని మనం శ్రవణం చేస్తున్నాం కాబట్టి అటువంటి దుఃఖాలు అనుభవించకుండా ఉండాలి అని అంటే పాపం చేయకుండా ఉండడం మంచిది అని మనం బుద్ధి తెచ్చుకొని ధర్మాచరణలో ఉండాలి అని తాత్పర్యం ఇక్కడ ఆ నరకము స్వర్గము ఎక్కడ ఉంటాయి ఎవడు చూసాడు చూసిన రాడు ఎవరికి అనుభవం లేదు కేవలం శాస్త్రవేద్యం ఉన్నది అయితే ఇవైనా ఎందుకు చెప్పబడింది అంటే జీవునికి సన్మార్గంలో ప్రవేశపెట్టడానికి పాప భీతి కలగడానికి పాప ఆచరణ చేయడానికి భయపడడానికి ఆ విధంగా చెప్పింది ఎందుకంటే పాపం వల్ల దుఃఖమే కదా యహలోకంలో ఉన్నప్పుడు దుఃఖమే పరలోకం పోతే కూడా దుఃఖమే ఒక పాప కార్యం చేశాడనుకో ఒక దొంగతనమే చేశాడనుకో వానికి ఈ లోకంలోనే దుఃఖం కలుగుతుందా లేదా అంటే పాపానికి ఫలము దుఃఖం అని సర్వలోక ప్రసిద్ధమే కదా అందుకని పాపం చేసినట్లయితే ఈ లోకంలో దుఃఖాన్ని అనుభవిస్తాడు పరలోకంలో నరకంలో కూడా దుఃఖాన్ని అనుభవిస్తాడు కాబట్టి పాపాచరణ ఎందు భీతి కలిగి ఉండాలి పాపం చెవిటకు భయపడాలి అని విధంగా వర్ణన చేయబడింది శాస్త్రాల్లో కుంభి రౌరవ అసిపత్ర వన వైతరణి ఆదిక నరకం విషయ యమదూత కరి యాతన రూపం మహా దుఃఖే ఇప్పుడు కుంభిపాక నరకం అసిపత్ర నరకము వైతరణి నది అనేటువంటి నరకం రగురవ నరకం అనేక రకాలుగా ఉంటాయని చెప్పింది ఉన్నది వాటిలో యమదూతలు ఈ జీవుని యాతనలు పెడతారు అది మహా దుఃఖం ఉన్నది ఇక మరణ సమయంలో శ్లేష్మ రక్త ఊయ వీర్య మొల మూత్రికే కుండన విషయ్ వాస్ అవరు శ్లేష్మాదయం కనుక పాన రూపం దూషహే మరణ సమయంలో దగ్గు వస్తూ ఉంటది శ్లేష్మం అంటే దగ్గుతో తెడ వస్తూ ఉంటది మరి ఒక్కోసారి మరణ సమయంలో ఊపిరితిత్తుల నుండి శ్వాసకోశాల నుంచి రక్తాన్ని కూడా కక్కుతూ ఉంటాడు రోగాల చేత అనేక రోగాలు ఉంటాయి టీపీ వగేరే అనుకో రక్తాన్ని కక్చేస్తారు ముక్కుల నుండి నోట్ల నుంచి రక్తము చిమ్మ ఆ విధంగా మరణిస్తారు ఇక అనేక ఇంద్రియాల నుంచి స్రావం వస్తూ ఉంటది ఆ స్రావం చేత దుర్గంధం ఏర్పడుతుంది ఆ దుర్గంధం చేత వానికి దుఃఖమే మరియు సమీపంలో ఉన్నటువంటి సేవ చేసే వారికి దుఃఖమే ఇక ఒక్కోసారి మరణ సమయంలో కుడుకులు కోడన్లు సరిగా చూసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వృద్ధులు ఇక వాళ్ళ అవస్థ చెప్పడానికి లేక ఎందుకనంటే వాడిని చూసేవాడే ఉండడు వాడు మరం చేసుకుంటాడు అందులోనే పక్కలోనే పడకలోనే మలం చేసుకుంటాడు పడకలోనే మూత్రం చేసుకుంటాడు వాడిని చూసేవాడు ఉన్నాడు అందలే పండి బొరుతూ ఉంటాడు వాడు అందులో నుంచి లేవలేడు వాడు తీసేవారు ఎవరు లేరు చూడు ఎటువంటి దుఃఖం ఉంటుందో ఇట్లాంటి యాతనారూప దుఃఖాలు ఉంటాయి శ్లేషమాది కనుక పానారూపం దోషహే ఇటువంటి శ్లేషమాధులను ఒక్కోసారి ఆ తెడని మింగ మింగుతూ ఉంటాడు అదొక దోషం చెప్పరాని దోషం మరణ దుఃఖం ఇటువంటి దుఃఖాలు అనుభవిస్తాడు మరణావస్థలు ఇది దోషం అలా ఇటు ఈ విధంగా మీరంతా ఎందుకు చెప్తున్నాడు అంటే దోష దృష్టి కలగడానికి ఇదంతా వర్ణ చేస్తున్నాడు జన్మ విషయంలో దోషాన్ని దర్శించాలి మరణ విషయంలో దోషాన్ని దర్శించాలి అదే విధంగా జరా విషయ సర్వ అంగనికి శిథిలత అవు మందత భద్రత అవురు గదగద వాణి అవ కంపాధిక ఉత్నాధిక విషయ పతన్ స్వ జనకరి తిరస్కార రూప మహాన్ దుఃఖే అవురు మల్ జల్ అవురు లాలక పతన రూపు దోష హే చూడు జరావస్థలో ముసలితనం లో ఎటువంటి దుఃఖం చూడండి సకల అంగాలన్నీ కూడా శిథిలం అయిపోతాయి ఇక చూలు వినపడవు కండ్లు కనపడవు వాణి గద్గదైపోతుంది స్పష్టంగా మాట్లాడడానికి రాదు గద్గద కంఠంతో మాట్లాడవలసి వస్తుంది మరియు అవయవాలన్నీ కంపిస్తూ తల కంపిస్తూ ఉంటుంది నోరు మరి అతడు ఒక్కోసారి లేవడానికి ప్రయత్నం చేస్తాడు లేవడానికి శక్తి లేక మళ్ళీ పడిపోతాడు ఆ పడ్డప్పుడు దుఃఖం చూడు ఒక్కొక్కరి అవస్థ ఎట్లా ఉంటుంది వార్ధక్యంలో భార్యా బిడ్డలు వాళ్ళను సరిగా చూసుకోకపోతే స్వయంగా వాళ్ళు శౌచాలయానికి అక్కడ ఇక్కడ పోవల్సి వస్తుంది అక్కడ జారి పడి చేతులు విరిగి అట్ల కొంత పీడ ఈ విధంగా అనేక రకాల దుఃఖాలు కలుగుతాయి మరియు స్వజనుకరి తిరస్కార రూప మహాన దుఃఖ స్వజనుల చేత తిరస్కరింపబడతాడు వారధక్యం లోపల చిన్న పిల్లవానికి ఆ మనుమణికి కొంచెం నీళ్ళు తీసుకురాయన అని అంటే హే పడుకోడా అనుకో అని గద్దించి పెడతాడు వాడు అంటే అంత పోతాడు తిరస్కరింపబడతాడు ఆ వార్ధక్యంలోని అవస్థ ఏ విధంగా ఉంటుంది అని అంటే భర్తృహరి వైరాగ్య శతకంలో చెప్తాడుకుచితం గతిర్ విగలిత భ్రష్టా చదంతా బలి దృష్టిర్ వర్ధతే బిరత వం సే వాక్యం నాద్రియతే బాంధవ జనో కష్టం పురుషస్య జీర్ణ వయసోప్యమిత్రం సంకుచితం యవనావస్థలో అజానుబాహుని వలె భీముని వలె ఉన్నటువంటి వ్యక్తి వార్ధక్యం లోపల చిన్న శిశువు వలె కనపడతాడు శరీరము జర్జరం అయి గాత్రం సంకుచితం శరీరం సంకుచితమైతే గతిరి విగలిత నడవలేక తడబడుతూ ఉంటాడు నడుస్తూ నడుస్తూ పడిపోతాడు పడితే కాళ్ళు చేతులు విరిగిపోతాయి ఇవన్నీ దుఃఖాలు భ్రష్టా చదంతా బలిహి తన యొక్క పనులు ఊడిపోతాయి ఇక ఆ వార్ధక్యంలో పూర్వ అవస్థలో అనుభవించినటువంటి విషయ వాసనలన్నీ కూడా రేకెత్తుతూ ఉంటాయి నాకు ఇది తినాలనిపిస్తుంది అది తినాలనిపిస్తుంది అని అంటాడు ఎవరు చేసి పెడతారు ఒకవేళ కూడలికి అడిగింది అనుకో అమ్మా నాకు తినాలనిపిస్తుంది హా తిన్నవు ఊకో ఎవరు చేసి పెట్టాలనుకుంటాను ఒకటినే అవుతుందా అని గద్దెచ్చి పెడతాది తినాలనిపిస్తుంది కోరికలు తీరవు ఆ విధంగా బాధపడుతుంటాయి అయ్యో ఏం చేయాలి అప్పుడు నేను బాగా చేసుకొని తినేది ఇప్పుడు నాకు చేసి పెట్టేటోడు అని ఏడుస్తూ ఉంటాడు ఒకవేళ మంచి కొడుకు కోడలు ఉన్నారనుకో చేసి పెట్టినరనుకో తినలేడు గట్టి పదార్థాలు తినగలడా తినలేడు ఒకవేళ మెత్తని పదార్థాలు చేసి పెట్టారనుకో జీర్ణ శక్తి లేదు అట్లా తిన్నాడో అట్లనే పోతా ఉంటది అట్లా తిప్పలే ఇన్ని దుఃఖాలు చూడండి దృష్టి వర్ధతే భీరథ దృష్టి క్షీణించి పోతుంది భజీరత్నం వచ్చేస్తుంది చెవుడు వచ్చేస్తుంది వక్రంచే నోటి నుండి జల్లు ఉంటది ఆ జుల్లు కూడా తెలియదు వాక్యం నా ద్రియతే బాంధవ జనో భార్య నాశుశ్రూషతే అతడు యువకుడుగా ఉన్నప్పుడు అందరికి సహాయపడినప్పుడు అందరూ చుట్టూ మూగి ఉండేవారు కానీ ఎప్పుడైతే వార్ధక్యం ప్రాప్తం అవుతుందో అప్పుడు అతన్ని ఆదరించేవాడే లేడు అతని వైపు చూసేవాడే లేడు ఆ చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి బలగం చూసారా తన చేతుల పరపతి ఉన్నంత ఆ ధనము ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నంత తన చేత వాళ్ళు లాభం తీసుకున్నారు ఇప్పుడు అతన్ని దూర తహత్యూ దూరంగా వదిలిపెట్టారు భార్య నా శుశ్రూసేసుడు వార్ధక్యం లోపల భార్య కూడా సరే మంచి సుగుణవతి అయినటువంటి సాత్విక వృత్తి కలిగినటువంటి భార్య ఉంటే సేవ చేస్తుంది కాని అందరు భార్య విధంగా ఉంటారా భార్య కూడా శుశ్రూష చెయ్యవు సేవ చేయదు ప్రాణవాయువు ఉన్నంత నీ దాసుల మని పడి పోయిన విద్య భార్య అయ్యే పట్టి చూడ భయం అందునరా చూసారా ప్రతికి నా భర్త నా తండ్రి ఆ నా తాత అని అందరు కూడా అతన్ని ఆశ్రయిస్తారు కానీ వార్ధక్యంలో గాని ప్రాణం పోయిన తనగాని పట్టి చూడ భయం అందునరా పట్టుకు చూడ అక్కడికి రావడానికి కూడా భయపడతాయి స్వయంగా భార్య చూసారా గతి ఎట్లా ఉన్నది జీవని గతి ఇవంతా ఎందుకు చెప్తున్నాడు దోష దర్శనం చేయాలని చెప్తున్నాడు కొందరు అనుకుంటారా మాకు అట్లేం కాదులే మా మా మా మా కొడుకులు కోడలు మంచివాళ్ళు లే అనిపిస్తుంది కానీ పూర్తిగా మంచం బట్టి నానా అవస్థలు పడుతూ మలమూత్రాలు విసర్జన చేస్తుంటే ఆ కొడుకు ఆ కోడలే విసడించుకుంటారు అప్పుడు ఉంటది చూడాలి అవస్థ ఎట్లా ఉంటుంది భార్య నా శుశ్రు సతేరుషీర్ణ వయస్సూడు ఆ వార్ధక్యం లోపల జీర్ణ వయస్కుడైనటువంటి ఆ పురుషుని యొక్క కష్టము ఏమని చెప్పేది హా అంటాడు భర్తుహరి ఆహా ఏమి కష్టము అంటాడు మరియు పుత్రోప్యమిత్ర అయితే పుత్రులు కూడా అమిత్రులైపోతారు శత్రువులు అయిపోతారు హా ఇంకా వీడు ఎప్పుడు చేస్తాడు అని చూస్తూ ఉంటారు ఇట్లాంటి ఘటనలు లోకంలో ఉన్నాయి ఇక ఈ ముసలోడు సత్యంత వరకు తాళం చేయడు వీనికి పెద్ద వ్యసనం అప్పుడు మరి పెద్ద కొడుకే ఇస్తాడు చిన్న కొడుకే ఇస్తాడు చిన్న కొడుకే ఇస్తాడు అని చెప్పి వాళ్ళు వాణ్ణి జల్లే స్వర్గం పంపిస్తారు పంపించి తాలం చేయలు తాళాలు తీసుకుంటారు ఇట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి చూసారా వార్ధక్యంలో ఎంతటి కష్టం చూడండి మరియు వ్యాధులని వచ్చి మీద పడ్డప్పుడు అవి దుఃఖమే వ్యాఘ్రీవతిష్ఠరా పరితర్ జయంతి దేహం ఆయు పరిశ్రవతి భిన్నఘటాదితమాచరీతి చిత్రం వ్యాసభగవానుడు ఈ లోకం యొక్క వ్యవహారాన్ని చూసి ఏమి ఆశ్చర్యము ఏమిటి చిత్రము అని ఆశ్చర్యాన్ని ప్రకటన చేస్తున్నాడు ఈ జీవునికి వార్ధక్యంలో జరావస్థలో రోగాలన్నీ వచ్చి మీద ఏ విధంగా ప్రసవించినటువంటి ఆడుపులి వలె వ్యాఘ్రీ వతిష్ఠతి జర పరితర జయంతి ఏ విధంగా ప్రసవించినటువంటి ఆడుపులి జులిపించుకొని ఎదురైనటువంటి పశువు మీద ఏ విధంగా పడుతుందో ఏ విధంగా చంపుతుందో ఆ విధంగా రోగాలు వచ్చి పైబడి పీడిస్తూ ఉంటాయి జరావస్థలు రోగా ప్రహరంతి దేహం వార్ధక్యమేమో ప్రసవించినటువంటి ఆడుపులి వల్ల వచ్చి మీద పడుతుంది అని చెప్పిందిన్నది వార్ధక్యం ముసలితనం ఇక రోగాలు ఏమో శత్రువుల వల్ల పీడిస్తాయి ఇక క్షణ క్షణము ఆయు పరిశ్రవతి భిన్న ఘట అది అంబో ఛిద్రంబడినటువంటి ఘటం నుండి జలము ఏ విధంగా నెమ్మదిగా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క కారిపోయి జలమంతా ఖాళీ అట్లా వీని ఆయుష్ క్షణ క్షణము ఛిద్ర ఘటము నుండి జలము పోయినట్లుగా వీని ఆయుస్సు క్షీణించి పోతుంది అయినా గాని లోక తథాపి అహితమాచరతి ఇంతటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ దోషాన్ని చూస్తూ ఉండి కూడా మళ్ళీ తన హితమును మాత్రం చేస్తలేడే తన కళ్యాణం కోసం మాత్రం ధర్మాచరణ చేస్తలేడే ఇదేమి చిత్రము అహితమాచరతి అని వ్యాస భగవానుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు ఇప్పుడు జ్వరావస్థ ఎంతటి మహాను దుఃఖదాయకము చూడాలి రోగాని విష శీత జ్వర ఆధిక వేగకారి పరితాప ఆదిక అవు కషాయ ఔషధికే పాన ఆదిక రూప మహాన్ దుఃఖ హైరు దేహకి దుర్గంధి అవునా ఆదిక దోష హై వ్యాధులు ప్రాప్తమైనప్పుడు ఆ జ్వర తాపం చేత పీడింపబడుతూ ఉంటాడు శీత జ్వరం వచ్చిందనుకో చలి జ్వరం వచ్చిందనుకో మలేరియా ఇత్యాదులు అప్పుడు ఎన్ని గొంగళ్ళు కప్పినా ఎన్ని చెద్దర్లు కప్పినా ఎన్ని బట్టలు కప్పినా ఆ చలి ఆగదు ఎందుకంటే అది బయట నుంచి వచ్చే చలి కాదు కదా లోపలి నుంచి వస్తుంది ఆ చలికి తట్టుకోలేక అతడు పీడింపబడతాడు మరియు ఒక్క చలి జవరామంది ఎన్ని రోగాలున్నాయి లెక్కలే రోగాలు ఉన్నాయి అవన్నీ మనము దర్శించాలంటే హాస్పిటల్ కు వాలే చెప్పింది ఉన్నది శాస్త్రము దవాఖానకు అంటే హాస్పిటల్ కు చికిత్సాలయానికి పోయి చూడాలి ఎవరెవరు ఏ రోగాల చేత పీడింపబడుతూ హాహాకారాలు హుహూకారాలు ఆ కేకలు వేస్తూ ఉంటారు చూడాలి వాళ్ళ యొక్క అవస్థ మనకు రోగాల చేత ఎటువంటి పీడగలుగుతుందో ఆ దోషాన్ని దర్శించాలంటే మనం చికిత్సాలయానికి వెళ్ళాలి ఎన్ని రోగాల చేత ఎంత ఆ బెడ్ల మీద పడుకొని ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటారు కేకలు వేస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది చూసారా ఇక ఔషధ సేవనం చేసేటప్పుడు ఆ ఔషధాలు ఆ మాత్రలు కొన్ని చేదుగా ఉంటాయి కొన్ని లిక్విడ్ రూపంలో ఉంటాయి సిరప్ అంటారు అవి కొన్ని చేదుగా ఉంటాయి అవి సేవించక తప్పదు సేవించడానికి మనసు అది దుఃఖమే ఈ విధమైనటువంటి అనేక దుఃఖాలు కలుగుతూ ఉంటాయి ఇక ఆ జ్వరము వాసన దేహమంతా దుర్గంధ వాసన వస్తుంది చెమటలన్నీ కారుతూ ఉంటాయి ఇవన్నీ దోషాలు చూడండి వ్యాధి రూపమైనటువంటి దోషాలు ఐసే జన్మాదికి విషయ వారం వారు దుఃఖకే దర్శనకరి వివేకి పుణ్యశీలు పురుషుకు సర్వత్ర తీవ్ర వైరాగ్య ఆవరు మోక్ష ఇచ్ఛి సిద్ధి అర్థ ప్రవృత్తి సిద్ధిహే ఇప్పుడు పుణ్యశీలుడైనటువంటి పురుషుడు ఈ జన్మ మొదలుకొని జన్మ మరణము మరియు జరావస్థ ముసలితనము వ్యాధులు వీటన్నిటినీ బాగా పరిశీలించి వివేచనం చేసి వాటిలో ఉన్నటువంటి దుఃఖాలను బాగా పరామర్శించి వాటిలో ఉన్నటువంటి దోషాన్ని దర్శిస్తాడు ఎవరు పుణ్యశీలుడైనటువంటి వాడు అటువంటి వానికి వీటన్నిటిని చూసినప్పుడు తీవ్ర వైరాగ్యం కలుగుతుంది మరియు మోక్ష ఇచ్చగలుగుతుంది అబ్బా ఈ దుఃఖం వద్దు మళ్ళీ ముఖం పెట్టుకొని రావద్దు మళ్ళీ జన్మకు రావద్దు సుమా ఇది మహాను నరకం ఉన్నది ఘోర నరకం ఉన్నది జన్మ జ్వర వ్యాధి మృత్యు అందుకని మళ్ళీ జన్మకు రావద్దు అనేటువంటి దోషదర్శనం చేసి తీవ్ర వైరాగ్యం చేత మోక్షాన్ని హిత్సించి ఆ మోక్ష సిద్ధి కోసం ప్రవృత్తుడవుతాడు ఈ మోక్షం ఎలా కలుగుతుంది నాకు అని అన్వేషణ చేస్తాడు శుభేచ్ఛ నిర్మాణం అవుతుంది అయితే ఏ దర్శనం ముముక్షుకు సమ్యక్ కర్తవ్య హయే అందుకని ముముక్షు అయినటువంటి వాడు ఈ దోషాలను అన్నింటిని కూడా చక్కగా పరిశీలించి చూడాలి అంటాడు ఇవన్నిటిని వివేచించి పరిశీలించి చూసినప్పుడే వైరాగ్యం కలుగుతుంది వైరాగ్యం కలిగితే అప్పుడు మోక్షాన్ని పొందాలనేటువంటి ఇచ్చగలుగుతుంది వైరాగ్యం పుష్కలం నశాత్ నిష్ఫలం బ్రహ్మ దర్శనం తీవ్రతరమైనటువంటి పుష్కల వైరాగ్యం లేకుండా మనకు బ్రహ్మ దర్శనము దుర్లభం వైరాగ్యైన వినా జ్ఞానం కదా చెన్న మోపజాయతే వైరాగ్యం లేకుండా జ్ఞానం ఎప్పుడు కూడా కలగడానికి అవకాశం లేదు అందుకని వైరాగ్యం కలగాలి అని అంటే వైరాగ్యానికి హేతు ఏమని చెప్పుకున్నాము దోష దర్శనము దోష దృష్టి అందుకని ఇది వైరాగ్యానికి హేతు యాతే ఏ దర్శన్ ముముక్షు సమ్య కర్తవ్య హే జిసునటువంటి వాడు మోక్షాన్ని కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ విధంగా దోషాన్ని తప్పకుండా దర్శించడం అనేది కర్తవ్యం ఉన్నది తప్పకుండా దోషాన్ని దర్శించాల్సిందే దోషాన్ని దర్శించకుండా వైరాగ్యం కలగదు వైరాగ్యంగా లేకపోతే జ్ఞానం కలగదు జ్ఞానం లేకపోతే మోక్షం కలగదు అందుకని దోష దృష్టి వైరాగ్యకి హేతుహే దోష దృష్టి వైరాగ్యంకు హేతు అని వైరాగ్యం యొక్క హేతు గురించి చెప్పుకున్నాం ఏది దోష దృష్టి ఇక వైరాగ్యం యొక్క స్వరూపం ఏమిటి ఆరో టిప్పలో చెప్తున్నాడు చూడండి వైరాగ్యముక స్వరూపం అంటే దాని యొక్క లక్షణం ఏంది త్యాగికే ఇచ్చ వా ఇచ్చ రాహిత్య వైరాగిక స్వరూపే త్యజించాలి అనేటువంటి ఇచ్ఛ లేదా ఇచ్ఛ రాహిత్యం ఇచ్చా లేకుండా ఉండుట ఇదే వైరాగ్యముక స్వరూపం అంట దేని యొక్క ఇచ్చ త్యాగం చేయాలి అంటే ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాలను త్యాగం చేయాలి అనేటువంటి ఇచ్చ అదే వైరాగ్యముక స్వరూపము వైరాగ్యక స్వరూపాయ్ ఈ వైరాగ్యం కూడా పరవైరాగ్యము అపర వైరాగ్య భేదం చేత వైరాగ్యం దోభాంతిక వైరాగ్యము రెండు ప్రకారాలుగా ఉంటుంది పరవైరాగ్యము అపర వైరాగ్యము అని రెండు ప్రకారాలుగా ఉంటుంది పరవైరాగ్యం దేనికంటారు తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం అని యోగ మొదటి పాదంలో పదహారో సూత్రంలో చెప్పినాడు ప్రాప్త అనుమాదికి ఐశ్వర్యకే త్యాగికే ఇచ్చాకు త్యాగుకు పరవైరాగ్య కయూడు యోగ సూత్రకారులు చెప్పినారు కదా పరవైరాగ్యం ఒక లక్షణము అయితే ఆ యోగ శాస్త్రానుసారంగా సాధన చేయగా చేయగా అనుమాది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని అయితే అది కూడా మాయా కాబట్టి ఆ ఐశ్వర్యాల లోపల ప్రలోభం చేత సంలగ్నమైనట్లయితే అతడు మళ్లీ జన్మవర్ణ రూప సంసారానికి గురవుతాడు అందుకని అది కూడా జన్మరాహిత్యానికి హేతు కాదు ఐశ్వర్యాలు వాటిని కూడా వదులుకోవాల్సిందే అందుకని అటువంటి ఐశ్వర్యాలు ప్రాప్తమైనప్పటికీ కూడా అష్టైశ్వర్యాలు ఏవి అనిమ మహిమ లహిమ ఘరిమ ఈశిత్వ వశిత్వ ప్రాప్తి ప్రాకామ్య అనేటువంటి అష్టైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మాయాకార్యమే కాబట్టి వాటిలో గనక లోభము చేత సంలగ్నుడైనట్లయితే అతడు మళ్ళీ జన్మంలో సంసారంలోనే తగులుకుంటాడు అందుకని వాటిని కూడా వదిలిపెట్టాలి ఇక సత్వాది గుణ మాత్రకి సత్వాది గుణాలు సత్వ రజ తమ ఇంకా తరతమ భావం కూడా ఉంటుంది ఈ అన్ని గుణాలను కూడా వదిలిపెట్టాలి నిర్గుణ స్వరూపం మన స్వరూపము మరి నిర్గుణ స్వరూపాన్ని పొందాలంటే గుణాలను పట్టుకోవాలా వదలాలా గుణాలను కూడా మొదలు పెట్టాలి ఇది పరవైరాగ్యం అంటాడు అష్టైశ్వర్యాలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని విచ్చగించకుండా సత్వాది గుణాలను కూడా విచ్చగించకుండా త్యాగం జరుగుతాయి పర వైరాగ్యం అంటారు ఇక అపర వైరాగ్యము చెప్తాడు దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ వశీకార సంఖ్య వైరాగ్యం యోగ మొదటి పాదం పదిహేనవ సూత్రం ఇది వశీకార సంఖ్య వైరాగ్యం అంటారు తాత అన్యకు అపర వైరాగ్యకయే పరవైరాగ్యం కంటే భిన్నమైనది ఏదో అది అపర అంటారు అది పునః నాలుగు ప్రకారాలుగా ఉంటుంది ఒకటి యతమానము రెండవది వ్యతిరేకము మూడవది ఏకేంద్రియము నాలుగవది వశీకార వైరాగ్యము అని ఈ విధంగా చెప్పబడింది అయితే యోగ ఈ యతమానము వ్యతిరేకము ఏకేంద్రియము వశీకార భేదం చేత ఇవన్నీ చెప్పలేదు యోగ భాష్యకారులు కూడా చెప్పలేదు యోగ సూత్రాలకు భాష్యం రాసింది ఎవరు వ్యాసభగవానులు వ్యాస భగవానులు కూడా చెప్పలేదు కానీ వాటిపైన తత్వ వైశారధి టీకా అని శ్రీ వాచస్పతి మిశ్రులు రాశారు ఆయన అనేక పురాణాల లోపల నుంచి సంగ్రహ చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అపర వైరాగ్యంలో నాలుగు భేదాలు ఉంటాయి అని చెప్పినాడు శ్రీ వాచస్పతి మిశ్రుల వారు తత్వ వేశారది అనే టీకా సూత్రాలకు భాష్యం ఉంది దోష దృష్టి రూప మంద వివేకం ఏదైతే ఉందో ఇది హితమానం ఇక అపనే చిత్తమే జితనే గుణు పరిపక్కు భయే తినుకు దేకే ప్రసన్నుహోనా ఫిర్ అవురు గుణానక ప్రయత్నకరణ సో వ్యతిరేకి వైరాగ్య వ్యతిరేక వైరాగ్యం రెండవది అంటాడు ఏ విధంగా ఔషధ గుటికల్లో నకుల వేలి అని ఒకటి ఉంటది ఆ నకుల వేలి సహాయం చేత సర్పముతో ఈ ముంగిస ఏ విధంగా యుద్ధం చేస్తుందో అట్లా సత్సంగము ఆశ్రయ బలము చేత ముము వాడు సద్గుణాలు ప్రాప్తం చేసుకుని ప్రసన్నుడవుతాడు మరియు అతనిలో ఏవైనా దుర్గుణాలు ఉంటే వాటిని త్యాగం చేస్తాడు సద్గుణాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే దుర్గుణాలకు వ్యతిరేకంగా సద్గుణాలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇది వ్యతిరేకం వ్యతిరేక వైరాగ్యం అంటాడు ఇక హృదయమే సూక్ష్మ రాగికే హువే బాహ్య ఇంద్రియానికే నిగ్రహకు ఏకేంద్రియ వైరాగ్యే అంటే బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో శ్రోత్ర తక్కువ చక్షు జిహ్వా గ్రాణ ఈ సకల ఇంద్రియాలను వాటి వాటి విషయాల నుంచి నిగ్రహించడము అంటే ఏమంటాం మనము ఇంద్రియనుకో దో ఏమంటారు యము కైతే చెప్పుకుంటాం కదా అంటారు బాహ్యేంద్రియ నిగ్రహణం అయితే బాహ్య విషయాల పట్ల వైరాగ్యం ఉన్నది కానీ అంతఃకరణంలో సూక్ష్మ రుచి ఉంది కృష్ణ ఉంది హృదయమే సూక్ష్మ రాగికే హువే హృదయంలో సూక్ష్మంగా రాగం ఉంటుంది సంపూర్ణ వైరాగ్యం దృఢ వైరాగ్యం లేదు సూక్ష్మంగా రాగం ఉంటుంది కానీ బాహ్యంగా విషయాలను త్యాగం చేస్తాడు ఇంద్రియాలను విషయాల వైపుకు పోనీయాడు ఇంద్రియాలను దమనం చేస్తాడు ఇది యమం అంటారు దీనికి ఏకేంద్రియం అంటారు ఇది మూడవ వైరాగ్యం ఇక నాలుగవది హృదయగత వాసన రూప సూక్ష్మ రాగకే అభావుకు వశీకార వైరాగ్య కయే హై ఇక హృదయంలో వాసన రూప సూక్ష్మ రాగం ఏదో ఉన్నదో తీసివేసి సకల విషయాల నుంచి విరక్తుడవుతాడు ఇది వశీకార సంఖ్య వైరాగ్యం అంటారు అందులో కూడా ఇంకా సూక్ష్మంగా విచారం చేస్తే అక్కడికి పోయిన తర్వాత కూడా ఇంకా కించిత్ సూక్ష్మరాగం ఉండే ఉంటుంది అందుకని ఆ వశీకారంలో కూడా మళ్ళీ పునః మూడు రకాలున్నాయి మంద తీవ్ర తీవ్రతర భేదత సో వశీకార వైరాగ్యం దీని భ్రాంతిక ఆ వశీకార వైరాగ్యం కూడా మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది మంద వశీకారము తీవ్ర వశీకారము తీవ్రతర వశీకారం అని ఈ విధంగా ఉంటుంది అందులో ఈ లోకంలో తనకు ప్రాప్తమైనటువంటి పుత్ర ధన స్త్రీ మొదలైనటువంటి వారి యొక్క నాశనం చేత ఈ సంసారానికి ధిక్కారం అవుగాక అనేటువంటి క్షణిక వైరాగ్యం ఉంటది క్షణిక బుద్ధివృత్తి ఇది మంద వైరాగ్యం అంటారు అంటే శ్మశాన వైరాగ్యము పురాణ వైరాగ్యము ప్రసూతి వైరాగ్యం అంటారు కదా ఇది మంద వైరాగ్యం అనపడుతుంది ఇక ఇహలోక సంబంధమైనటువంటి పుత్రాది సుఖాల యొక్క ఇచ్ఛయితే ఉండదు అంటే ఇహలోక సంబంధమైనటువంటి భోగేచ్ఛ ఉండదు కానీ పరలోక ఇచ్ఛ మాత్రం సూక్ష్మంగా అంతఃకరణంలో ఉంటుంది దానికి తీవ్ర వశీకార వైరాగ్యం అంటారు ఇహలోక భోగాలు వద్దే వద్దు అని మొత్తం వదిలిపెడతాడు స్త్రీ పుత్ర ధనాది ఐశ్వర్యాలకు సంబంధించినటువంటి భోగ వాసనలు అన్నిటిని కూడా వదిలిపెడతాడు కానీ పరలోకం పోతే ఉత్కృష్టమైన భోగాలు ఉంటాయంట స్వర్గ భోగాలు ఉంటాయంట అనేటువంటి వాసన లోపల ఉంటుంది ఆ వాసనతో కూడి ఉండి ఇహలోక భోగాలను వదిలిపెట్టుట ఇది తీవ్ర వైరాగ్యం అంటాడు ఇక తీవ్ర తరం ఏదైతే ఉందో ఇహలోక భోగాలు గాని పరలోక భోగాలు గాని ఇవన్నీ కూడా పునరావృత్తి శీలములే మళ్లీ జన్మకు రావాల్సిందే ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తన అర్జున మాము పెచ్చు పునర్జన్మ నవిద్యతే బ్రహ్మాది స్థావరాంతేశు వైరాగ్యం విషయను యథైవ కాక విష్టాయా వైరాగ్యం తధ్య నిర్మలం అని మనకు భగవద్గీత మరియు శంకరుల వారు అపరుక్షానుభూతులు చెప్పారు మరి అట్లే వివేక చూడమని కూడా చెప్తాడు తద్వైరాగ్యం జుగుప్సాయా దర్శన శ్రవణాదిషు దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ వస్తుని అని చెప్పినాడు అంటే ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన బ్రహ్మలోక పర్యంతం గల భోగాలన్నిటి పట్ల కూడా యథైవ కాకవిష్టాయా కాకవిష్ట పురుషునికి ఎంత అసహ్యము ఉంటుందో ఎంత హేయ బుద్ధి ఉంటుందో అటువంటి బుద్ధి విషయాల పట్ల విషయ భోగాల పట్ల ఉండాలి అది తీవ్రతర వైరాగ్యం అది తీవ్రతర వశ్వీకార వైరాగ్యం ఈ తీవ్రతర వైశ్వీకార వైరాగ్యమే జ్ఞానానికి హేతు మిగతా అన్నీ కూడా అవి కేవలం తీవ్ర దర వైరాగ్యం కలగడానికి సాధనభూతలుగా ఉంట ఉండవచ్చు గని జ్ఞానానికి మాత్రం సాధనాలు కావు మంద తీవ్ర వైరాగ్య విషయ లోక పరలోకీ కామన అంతర్గత రైతి హే మంద వైరాగ్యంలో తీవ్ర వైరాగ్యంలో ఈ లోక పరలోకాలకు సంబంధించిన కామన ఉంటుంది అది జ్ఞానానికి ప్రతిబంధకం ఉంటుంది తీవ్రతర వైరాగ్య విషయ్ లోక పరలోకకి కామనారూప ప్రతిబంధక అభావ్ హోవే తీవ్రతర వశీకర వైరాగ్యం ఏదైతే ఉందో అందులో ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి కామనారూప ప్రతిబంధకం ఉండదడ భోగ వాసన ఉండదు యాతే సో సాధన హోనైతే జిజ్ఞాసుకు సంపాదన కరణ అందుకని తీవ్రతర వశీకర వైరాగ్యము సంపాదించుకోవాలి ముముక్షులు అది జ్ఞానానికి సాధనం ఉన్నది అని ఈ విధంగా వైరాగ్యం స్వరూపము చెప్పినాడు మరి వైరాగ్యం యొక్క ఫలం ఏమిటి దాని కార్యం అంటే ఏడవ టిప్పణం చూడండి స్వ ప్రయత్నం వినా ప్రారబ్ధు కరీ ప్రాప్త ధనాధిక విషయాన్ని విషయ ఫేరీ ఇష్ట బుద్ధి కరి గ్రహణక అభావ రూపు జో విషయాన్ని విషయ అధీనత సో వైరాగ్యక ఫల హే మూలంలో మనకు విద్యారాణి గురుదేవులు ఏం చెప్పారు వైరాగ్యమిక ఫలము విషయే స్వాధీనత అన్నాడు విషయాల్లో అధీనుడు అంటే విషయాలకు లోను కాకుండా ఉండడం అంటే ఏమిటి వివేకము చేత దోష దృష్టి చేత ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన సకల భోగాలన్నీ కూడా త్యాగం చేశాడు కానీ ప్రారంధవశాత అవి పునః ప్రాప్తమైన అనుకోండి త్యాకీయ పీచే ప్రాప్తిబయ్యే విషయకి ఇచ్చాక అభావుకు ఉపరతీకయ్యే ఇది ఉపరతి అంటారు అంటే ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైనప్పటికీ కూడా అంటే పూర్వమే విచారం చేసి దోషదృష్టి చేత వదిలిపెట్టాడు ప్రారంభ ప్రాబల్యం చేత అతనికి పునః విషయాలు ప్రాప్తమైనప్పటికీ కూడా వాటి అతడు లిప్తుడు కాడు ప్రవృత్తుడు కాడు అది వైరాగ్యం యొక్క ఫలం వైరాగ్యం యొక్క కార్యం ఈ విధంగా వైరాగ్యం యొక్క హేతువు దోషదృష్టి వైరాగ్యం యొక్క స్వరూపము అంటే ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన భోగాల యొక్క ఇచ్చా అభావము అది దాని స్వరూపము మరియు ప్రాప్తమైనటువంటి విషయాల పట్ల మళ్ళీ అధీనుడు కాకుండా ఉండుట ఇది వైరాగ్యం యొక్క ఫలము ఈ విధంగా వైరాగ్యం యొక్క మూడు అవచ్ఛేదకాలు తెలుసుకున్నాము ఈ వైరాగ్యం గురించి మనము ప్రింట్ చేసినటువంటి ఏదైతే బాలబోధ ఉన్నదో అందులో పన్నెండో పేజీ పదమూడో పేజీలో ఉంది జిజ్ఞాస ఉన్నవాళ్ళు చూసుకోండి హరి ఓం తచ్చు ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవా వహే తేజస్వినధీతమస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి